కాబట్టి సో ఈశ్వరుడు ఏ ధర్మాధర్మాలని సాపేక్షంగా చేసుకుని మనకి భయాన్ని కలిగిస్తూ ఉంటాడో ఆ ధర్మాధర్మమును సత్యము లేదు అనుక వల్ల భయము తప్పలేదు అదే మొదలుకొచ్చింది అంటే నువ్వు అనొచ్చు ఈనాడు సత్యమే ఇంకోనాడు అవి లేకుండా పోతాయి అని అంటే ముందే చెప్పాం ఏదైతే ఇప్పుడు సత్యమో అది ఎప్పటికీ సత్యమే అంటే వాడు అంటాడు అలా కావా అలా ఒక్కర్లేదు ఈనాడు సత్యమైంది రేపు సత్యం కానక్కర్లేదు అని అంటే ఆయన అంటున్నారు ఆత్మహానేవా సదసతోహం అంటే సత్తు ఈరోజు సత్తుగా ఉండి రేపు అసత్తు అయిపోతుంది అనమాట దాని ఆత్మహాని అంటారు దాని అసలు స్వరూపం లేకుండా పోవడం బంగారం ఇవేళ బంగారం రేపు ఇంకా బంగారం కాదు అలా అయిపోయి పక్షంలో అలాగే అసత్తు ఈరోజు అసత్తు రేపు సత్త అయిపోతుంది కుందేటు ఈవేళ అసత్తు రేపు సత్తు అయిపోతుంది సో ఈ విధంగా సదసత్తులలో కూడా నీవు మార్పును తీసుకొచ్చేసి వాటి యొక్క కన్సర్వేషన్ నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా నీ ఆర్గ్యుమెంట్లో దేనిని విశ్వసించడానికి అవకాశం ఉండదు సర్వత్రా అనాశ్వాస జీవుడు ఉన్నాడు జీవుడు సత్యం అంటావా జీవుడు సత్యము అయితే మరి సత్యం కాకుండా రేపు సత్యం కాకుండా పోతాడు ఇంకీ శాస్త్రం అక్కర్లే దేవం ఈశ్వరుడు సత్యం అంటావా ఈశ్వరుడు సత్యము ఇవాళ పూజ చేసుకో ఏమో రేపు మళ్ళీ సత్యం కాకుండా పోతాడేమో ఇంకీ పూజెందుకు ఈ విధంగా అసలు జీవుని యొక్క ఉనికికే మొదటికే మోసం వచ్చేస్తుంది కాబట్టి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ రియాలిటీ అండ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ అన్ రియాలిటీ ఈ రెండింటి విషయంలో వాటిని పాటు చేయకూడదు దే రిమైన్ అప్పుడే మనం ఏదైనా ఒక శాస్త్రం గురించి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఏది సత్యం అన్నది సత్యంగా ఉండదు అసత్యం అన్నది అసత్యంగా ఉండదు ఆ రకంగా తేల్చి ఏ మాట కూడా విశ్వాసము నమ్మి ముందుకు అడుగు వేయటము కుదరకుండగా పోతుంది దేర్ ఈజ్ నో బేసిస్ ఫర్ ఎనీ ఆర్గ్యుమెంట్ ఆర్ ఎంక్వైరీ కాబట్టి అటువంటి పక్షాన్ని నువ్వు స్వీకరించుట తగదు తరువాత ఏకత్వపక్షే పునః స నిమిత్త సంసార్య అవిద్యా కల్పితత్వాదోష ఓకే భయ్ మా పక్షాన్ని నువ్వు కుదరని నీ పక్షం ఏదో చెప్పు ఏకత్వపక్షము ఏకత్వపక్షం అంటే నిద్రలో లేని ఈగో తెలివిలో వచ్చేడే ఈగో నిద్ర తెలివి వస్తూనే వచ్చేడు ఈగో ఒకప్పుడు లేడు మరో అప్పుడు వచ్చేడే వాడు అన్్రియల్ వికారీ గనుక సో నిద్రలో దేహం లేదు నిద్రలో ఈగో లేదు నిద్రలోంచి బయటికి రాగానే దేహం వచ్చింది దేహంతో పాటు ఈగో వచ్చింది అప్పుడే ప్రపంచం కూడా వచ్చింది మూడు కలిసి వస్తాయి మూడు దే కమ్ టుగదర్ దే గో అవే టుగెదర్ సో ఒకళ్ళు అడిగారు రముణ మహర్షిని ఎవంటే నిద్రలో ఈగో లేదు కానీ ప్రపంచం ఉంది కదా అన్నారు అంటే ఆయన అన్నారు ప్రపంచం వచ్చి ఎలా ఎలా తెలిసిందో నీకు ప్రపంచం ఉందని ప్రపంచం వచ్చి చెప్పిందా నేనున్నానని ప్రపంచం వచ్చి చెప్పిందా ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు యొక్క ఉనికి నిర్ధారణ అవ్వాలంటే దానిని నిర్ధారించేటువంటి ఒక ప్రమాణం ఉండాలి జ్ఞాన సాధన ఉండాలి సో ప్రపంచము తనంత తాను ప్రకాశించనైనా ప్రకాశించాలి లేకపోతే దానిని ఇతరులు ప్రకాశింపజేయాలి సో ఇప్పుడు నీ విషయంలో నువ్వు ప్రపంచం తనంత తానుగా ప్రకాశిస్తుందా లేదా నువ్వు ప్రకాశింపజేస్తున్నావా అని ఆలోచించినట్లయితే ప్రపంచం తనంత తాను ప్రకాశించట్లేదు ఒక చేతన పురుషుడు వెళ్ళి ఇదిగో ఇది ఫలానా అని వాడు దాన్ని నిర్ధారించే వరకు అది ఎలా పడుతుంటుంది దానికి నిర్ధారణే లేదు సో నామరూపాత్మకమైన జగత్ అలాగే ఉంటుంది ఇది పృథివీ అంటే పృథివీ అవుతుంది అది అది పృథివీ కాదు సో అది బ్రహ్మది అదే రె టు ది పాయింట్ జగత్తు తనని తాను నిర్ధారించుకోలేదు నువ్వు నిర్ధారించాలి సో నిర్ధారించేవాడిని నువ్వే లేకపోతే జగత్తు కూడా అనుభవానికి రావట్లేదు కాబట్టే నిద్రలోంచి బయటికి రాగానే నేను అనే ఈగో జగత్తు దేహము ఈ మూడు ఒక్కసారిగా ఉద్భవిస్తాయి దేహంలోనే ఈగో ఉండదు ఈగోకి ఒక ఆలంబనం కావాలి ఈగో అది మిథికల్ ఎంటిటీ ఇట్ ఎ ఫాల్స్ ఎంటిటీ ఎర్ఫార్ ఇట్ రిక్వైర్స్ ఏ ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి దానికి దేహము దానికి సపోర్ట్ సో దేహాన్ని ఆశ్రయించుకుని ఈగో ఉంటుంది ఎప్పుడైతే ఈగో ఈ విధంగా ఉన్నదో అదే సమయంలో జగత్ వస్తుంది భేదం వస్తుంది కాబట్టి ఈ భేదము మిథ్య ఈ భేదమంతా ఏదైతే ఉన్నదో అది యథార్థం కాదు అది ఏ చైతన్య ఆకాశంలో ఏ చిదాకాశంలో ప్రకాశిస్తోందో ఆ చిదాకాశమే యథార్థము అది ఏ ఆత్మ కాబట్టి ఆత్మైభేదం సర్వం ఈ జగత్తంతా కూడా ఆత్మరూపం కంటే భిన్నంగా లేదు అని ఏకత్వపక్షం ఈ ఏకత్వపక్షంలో సంసారము దానికి సంసారం అంటే సుఖ దుఃఖాత్మకమైనటువంటి ఈ చేంజ్ ఫుల్ లైఫ్ అది సంసారం అంటే చేంజ్ లైఫ్ చేంజ్ ఫుల్ ఫుల్ ఆఫ్ చేంజ్ అనుకోనుకొని సో ఎనీవే లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ చేంజ్ చేంజ్ లైఫ్ ఏదైతే కలదో దట్ ఈస్ సంసార ఈ సంసారమునకు నిమిత్తం ఒకటి అదే అజ్ఞానం నేను దేహము నాకంటే భిన్నంగా ఈ జగత్తు యథార్థంగా ఉన్నది అనేటువంటి అజ్ఞానం సో అజ్ఞానము అజ్ఞానం వల్ల వచ్చేటువంటి ఈ సంసారము ఇవి వాస్తవము కావు అవిద్యా కల్పితములు కాబట్టి ఆ అవిద్యా కల్పితములు కాబట్టి వాస్తవములు కావు కాబట్టి జ్ఞానం కలగ్గానే పోతాయ్ అసత్తు పోవడానికి అభ్యంతరం ఏముంది సత్తే ఇప్పుడు ఉన్న పిశాచ్యం పొమ్మంటే పోదు కానీ లేని పిశాచ్యం పోవడానికి ఏం మనకు అలాగే అవుతూ ఉంటుంది వీడు దుఃఖిస్తూ ఉంటాడు ఏదో బెంగ పెట్టుకునే ఆ బెంగ ఏమీ సందర్భం లేదులా అంటే అని వాటిని మీరు కన్విన్స్ చేయగలిగితే వెంటనే పోతుంది వాడు తెలుసుకుంటే పోతుంది మన జీవితంలో ఉండే సమస్యలన్నీ అలాగే పోతాయండి మనం తెలుసుకుంటే పోతాయి తెలుసుకోనంత వరకు అలా వెంటాడుతూనే ఉంటాయి ఏదో రూపంలో తెలుసుకున్న క్షణంలో పోతాయి కాబట్టి తెలుసుకుంటే పోతున్నాయంటే అర్థం ఏంటండి అవి అండ్రియల్లని కాదు ఇప్పుడు దెయ్యాన్ని వీడు భయపడుతూ ఉంటాడు అవే దేం లేదు ఏం లేదు అని తెలుసుకున్నాడు పోయింది అంటే అక్కడ ఉన్న దెయ్యం నిజం దెయ్యం పోయిందా లేక అజ్ఞానం చేత కల్పితమైన దెయ్యం పోయిందా అంటే వాస్తవంగా కల్పితమైన దెయ్యమే పోయింది ఈ సంసారము ఈ భయము ఈ భేదభావన ఈ సుఖ దుఃఖములు ఈ ప్రవాహము ఇదంతా కూడా అజ్ఞాన కల్పితము కాబట్టి జ్ఞానం చేత పోతుంది దీంట్లో ఇబ్బంది లేదు సత్తు లేకుండా పోయిందనో ఉన్న అసత్తు ఉందనో ఇలాంటి ఇబ్బందులన్నీ ఏకత్వ పక్షంలో రావు నీ పక్షంలో అయితే అలాగంటి దోషాలన్నీ వచ్చేస్తాయి పైమిరిక దృష్టస్య ద్వితీయ చంద్రస్యా నా ఆత్మలాభ నా శోభ అస్తి అది ఇప్పుడు చూడండి నిజం దెయ్యం లేకుండా పోయింది అన్నారు దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అది శాస్త్ర యాక్సెప్టబుల్ కాదు ఇం చేతనే ఈ సోకాల్డ్ మిరకిల్స్ అని అంటారే దే ఆర్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ ది శాస్త్రం శాస్త్రము ఈ డజెంట్ అడ్మిట్ ఎక్సెప్షన్స్ టు ది నేచురల్ లాస్ అది అడ్మిట్ చేయదు అది మరి మిరకల్ ఉంది కదా అంటే ఉంది ఎవరికి ఉంది ఎందుకని నీకే మిరకిల్ అది ఆ చేసిన ఆయనకి మిరకిల్ కాదు ఎందుకని నీకు ఆయనకి తెలుసు నీకు తెలియదు కనుక మిరకిల్కి మూలం అజ్ఞానం ఎందుకంటే నేచర్ డజెంట్ అడ్మిట్ ఎక్సెప్షన్స్ టు ఇట్స్ లాస్ అన్లెస్ యూసే ది అంటైర్ యూనివర్సిటీజ్ మిరకిల్ అదర్వైజ్ నేచర్స్ లాస్కి ఆపోజిట్ భిన్నంగా ఏదో ఉంది అది మెరకిల్ అని ఎక్కడో నీరు కింద నుంచి పైకి ప్రవహిస్తుంది అని అన్నారు అందరూ పరుగులు ఎత్తుకుని చూడ్డానికి వెళ్తారు అంటే అక్కడ నీరు కింద నుంచి పైకి ప్రవహిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్లో మీరు చూడలేదా నీరు కింద నుంచి పైకి ప్రవహిస్తూ ఉంటుంది అంటే బాహ్య మెరకిల్ రా అని మనం అనుకుంటాం దానికి ఎక్కడో పంపు ఉంటుంది ఆ పంపు అంటే పంపంటే మనం మనం మామూలుగా ఇంట్లో పెట్టుకున్నాం హాఫ్ కేజీ పంప ఏదో అలా ఆ పంప నేను అంటలేదు సం పంపింగ్ మెకానిజం ఉంటుంది ఎక్కడో దానికి ఆ పొటెన్షియల్ ఎనర్జీని ఇచ్చేటువంటి సిస్టమ్ ఎక్కడో ఉంటుంది అది లేకుండగా పొటెన్షియల్ ఎనర్జీ దానికి లేకుండగా ఇక్కడి నుంచి అక్కడికి పయనించడం అనేది ఇట్ ఈజ్ ఎగ్నెన్స్ట్ నేచర్స్ లా అండ్ ఇట్ విల్ నెవర్ హ్యాపన్ ఒక మహాయుగి పుంగముడు కూడా మీరుని ఇక్కడి నుంచి అక్కడికి పంపిస్తున్నాడంటే through some mechanism he is giving some extra energy to that that is the only way it has to be done our mechanism out ayniki telusu therefore it is not a miracle for him our mechanism meek teliyadu therefore it becomes a miracle for you it is as simple as that nature doesn't admit uh, exceptions to its laws nature kanaga laws ke exceptions ne admit chestunnante artham enti telusna ishwaru yokka swaroopamlo vikaraalu vacchey ani artham then he is no more an ishwara so శాస్త్రం ఇవ ఏమీ యాక్సెప్ట్ చేయదు ఏదో వాడు ఇలా చేశాడు నిప్పుల మీద నడిచేశాడు నీళ్ళ మీద నడిచేశాడు ఆల్ దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టుల్ దెట్ మస్ట్ బీ సమ్ రీజన్ ఫర్ ఇట్ ఎనీవే సో తైమిరిక దృష్టిడైన ద్వితీయ చంద్రుడు ఉన్నాడు రెండు చంద్రుడు కనపడతారు వీడికి ఎప్పుడు చూసినా రెండు చంద్రులే కనపడుతూ ఉంటారు వీడి ద్వైతి కదా సో శంకరులకు ఆ దృష్టాంతం ఒక్కొక్క ధోరణి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క దృష్టాంతం ఇంకో సందర్భంలో రొజు సర్పదృష్టాంతం వస్తుంది ఈ ప్రకరణంలో అంతా ఈ తైమిరిక చంద్రుడు తైమిరిక అంటే గ్లకోమా అని నేను అంటున్నాను బహుశాదే అయి ఉంటుంది అదొక రోగం నేత్ర రోగం సో నేత్ర రోగం ఉన్నవాడు ఆ ద్వితీయ చంద్రుడిని చూస్తాడు ఆ ద్వితీయ చంద్రుడు లేకుండా పోతాడు అంటే నిజంగా లేకుండా పోవడము లేదు వీడు చూసినప్పుడు పుట్టడము లేదు వీడి కనపడడం మానేసినప్పుడు పోవడము లేదు ద్వితీయ చంద్రునికి సత్తా లేదు అసత్తా లేదు సత్తుంటే ఇంకా అసత్త అయ్యే ప్రసక్తే లేదు అసత్త అయితే సత్తులోకి వచ్చే ప్రసక్తే లేదు ఈ అజ్ఞానం ఉన్నదే ఇది ఇలాంటి పని చేస్తుంది అసత్తుని సత్తుగా సత్తుని అసత్తుగా చేసేటువంటి ఆ మహా ఆ మహిమ ఈ అజ్ఞానాన్నికున్నాడు అఘటన ఘటన పటియసి మాయా అని అంటారు కాబట్టి ఇంత దాకా కనపడ్డ చంద్రుడు ఇప్పుడు పోయాడు అంటే అడ్ యూ మీన్ బై దాట్ అంటే చంద్రుడికి యథార్థంగా నాశం అనేది ఒకట ఏర్పడిందా అక్కడ నాశమేం లేదు అంతకుముందు పుట్టిందా ఆత్మలాభ అంతకుముందు ద్వితీయ చంద్రుడు అనేది ఒకటి పుట్టిందా లేదు ఇప్పుడు పోయిందా లేదు అంతకుముందు పుట్టినట్టు కనబడిందే ఇప్పుడు పోయినట్టుగా కనపడింది కాబట్టి అజ్ఞానకల్పితమైన ద్వితీయ చంద్రుడు మాయమైనాడు లేకుండా అలాగే అజ్ఞాన కల్పితమైనటువంటి గ్రాహ్య గ్రాహక భేదము ద్వితీయ చంద్రుడు ఉంటారు यह अज्ञा कलित मैंने भेदमेदे कलद ने ग्रहड़ो ईगोनी इधी ग्रहिंपबेदी अने दृदृश्य भेदमु कल काबी अज्ञावस्थो उ ज्ञानावस्थी विद्या विद्यो त्धर्मत्वि ना प्रत्यक्ष मल्कोशंता అను అవిద్యా అతను విద్యా సామానాకర్మ ఆత్మధర్మత్వమే ఉపేయమిది అవిద్యాదిధర్మవుతా పురుషేణ నిర్ధర్మకస్ పదస్ అభిన్న విపక్ష కథం సంభా ఆత్మకాల్గొం లక్షణం వస్తు ఓకే ఇప్పుడు విద్యా విద్యాలు ఉన్నాయి విద్యా జ్ఞానమో అజ్ఞానమో ఉన్నాయి ఈ జ్ఞానమో అజ్ఞానము ఇవి యథార్థములు అంటావా కల్పితములు అంటావా అని అసలు ఆ మీమాంసలోకి వచ్చారు సో విద్యా విద్య యో తర్మత్వమితి చే ఆత్మధర్మత్వం కాల్పనికం వివక్షితం వాస్తవం వా ఓకే ఇప్పుడు జ్ఞానము అజ్ఞానము గురించి మాట్లాడుతున్నాం అజ్ఞానం చేత సంసారం వచ్చిందన్నావు జ్ఞానం చేత సంసారం పోయిందన్నావు ఒప్పుకున్నావు ఓకే సంసారం మిథ్యాన్ని సెటిల్ చేసేది అజ్ఞానం చేత వచ్చి జ్ఞానం చేత పోయిందంటే కల్పన ఈ జ్ఞానం అజ్ఞానం మాతే ఇవి సత్యాలు అంటావా జ్ఞానము అజ్ఞానము సత్యాలు అంటావా అని శంక అంటే తద్ధర్మత్వం ఇది చేసి ఈ జ్ఞానము అజ్ఞానము అనే రెండు కూడా ఇవి కూడా ఆత్మధర్మములనే చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు జ్ఞానం ఎవరికి ఆత్మ చైతన్యములుందే జ్ఞానం ప్రకాశించిందని చెప్పాలి అనాలి అజ్ఞానం ఎవరికి ఆత్మ చైతన్యములందే అజ్ఞానం ప్రకాశించింది అనాల్సి ఉంటుంది కొన్ని జగత్తు అంతా ఈ జగత్తుని ప్రకాశింపజేసేటువంటి అజ్ఞానం అది మిత్యంటవా సత్యమంటవా ఈ అజ్ఞానాన్ని పోగొట్టే జ్ఞానం మిత్యంటవా సత్యమంటావా ఈ జ్ఞానాజ్ఞానములు ఆత్మధర్మాలు ఉన్నా కాదా అని ఒక శంక దాని మీద నా కాదు జ్ఞానాజ్ఞానములు రెండూ కూడా ఆత్మస్వరూపంలో భాగాలు కావు ఎందుకో తెలుసిన ప్రత్యక్షత్వా ప్రత్యక్షములు అగుతున్నవి గు దృశ్యములు అవుతున్నాయి ఈస్ దృశ్యం టు యూ హిట్ కెన్ బి రియర్ సో ఏది దృశ్యమో అది అది అది సో దృశ్య ప్రత్యక్షత్వాదన్నది సంగ్రహ వాక్యం దానికి వివరణ వివేకావేక రూపాధివత్ ప్రత్యక్షా ఉపలభ్యేతే అంతఃకరణస్థౌ ఇప్పుడు ఆయన చక్కటి విచారం చేస్తున్నారు చాలా మౌలికమైన విచారం ఇప్పుడు రూపం ఉన్నది రూపం అంటే ఫార్మ్ షేప్ ఈ షేపు ఎక్కడ ఉపలభ్యమవుతోంది ఉపలభ్యం అంటే గ్రహింపబడ్డం తెలియబడ్డం ఎక్కడ తెలియబడుతోంది అంతఃకరణ తెలియబడుతోంది బయట ఏం తెలియబడిదండి ఇదో భ్రాంతి బయట తెలియబడుతోందని విశ్వం నిజాంతర్గతం విశ్వము తనలోపలే ఉంటుంది సో రూపం ఎక్కడ ఉంటుంది అంతఃకరణలో ఉంటుంది శబ్దము అంతఃకరణలో ఉంటుంది సో రూపం దగ్గర మీరు బయట రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఉంటుంది బయట వైబ్రేషన్ ఉంటుంది శబ్దం ఉండదు ఇప్పుడు మీరు ఈ మీద కొట్టారనుకోండి కర్ర అక్కడ వైబ్రేషన్ ఉంటుందా శబ్దం ఉంటుందా వైబ్రేషన్ ఉంటుంది అది ఆ డ్రమ్కు ఉన్నటువంటి ఆ ఫిలమెంట్ ఏదో ఉంది చూడండి థిన్ సర్ఫేస్ అది వైబ్రేట్ అవుతుంది ఈ కర్ర పెట్టి కొట్టడం జరిగింది అది వైబ్రేట్ అయినప్పుడు దాని చుట్టూ ఉన్నటువంటి ఎయిర్ డెన్స్ ఎయిర్ ఉంటుంది కదండీ ఆ ఎయిర్ వైబ్రేట్ అవుతుంది ఆ ఎయిర్ వైబ్రేట్ అయినప్పుడు ఆ ఆ వైబ్రేషన్ తోటి అనురూపంగా కర్ణభేరి వైబ్రేట్ అవుతుంది అంతవరకు వైబ్రేషన్ వైబ్రేషన్ తప్ప ఇంకేం లేదు కర్ణభేరి అవతల ఉండే లిక్విడ్లో ఈ వైబ్రేషన్కి అనురూపమైనటువంటి ఎలక్ట్రిక్ కరెంట్స్ పుడతాయి సో అక్కడ ఎలక్ట్రిక్ కరెంట్స్ వైబ్రేట్ అవుతుంది అది వైబ్రేషనే కదా ఆట్రోఫై వేవ్ అంటే ఏమిటండే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ పుడుతుంది దట్ ఈజ్ అ వైబ్రేషన్ అండ్ దట్ వైబ్రేషన్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ది మైండ్ యాజ్ ఎ సౌండ్ ఇప్పుడు మై సౌండ్ ఎక్కడుందంటారు అంతఃకరణం ఉంది ఈ సౌండ్ బాగుంది ఈ సౌండ్ బాగులేదు ఇది ఎక్కడి ఇది బాగుండడం బాగోలేకపోవడం ఆ చర్మం యొక్క ధర్మం ఆ డ్రమ్ము యొక్క చర్మం ఉంది దాని ధర్మం అది అది మన సంస్కారం కాబట్టి శబ్దము రూపము ఇవన్నీ అంతఃకరణములో భాషిస్తాయి అంతఃకరణంలో ఉపలభ్యమవుతున్నాయి సరిగ్గా అదేవిధంగా వివేకము అవివేకము అనేవి ఎక్కడ ఎక్కడ ఉదయిస్తాయి ఎక్కడ ఉపలభ్యమవుతున్నాయి అంతఃకరణంలోనే ఉపలభ్యమవుతున్నాయి ఆయన మంచి వివేకీయ వివేకం గలవాడండి అంటే ఆ వివేకం ఎక్కడ ఉంది అంతఃకరణంలో ఉంది వీడు అవివేకి అవివేక అక్కడ ఉంది అంతఃకరణగా ఉంది అంతఃకరణంలో ఉపలభ్యమవుతోంది కనుక అవి సాక్షి ధర్మాలు కావు ఎలాగైతే శబ్దరూపర సంస్పర్శ గంధములు అంతఃకరణములో ఉపలభ్యం అవుతావు సాక్షి దృశ్యాలు అవుతాయి కానీ సాక్షి ధర్మాలు ఎలాగైతే కావో అదే విధంగా జ్ఞాన అజ్ఞానములు కూడా సాక్షి ధర్మములు కావు ఎవతెమవుతుందో తెలిసినా ఒకటి ఆత్మ అజ్ఞాని ఇంకొకటి ఆత్మ జ్ఞాని అని చెప్పాల్సి ఇప్పుడు జ్ఞానాజ్ఞానంలో ఆత్మధర్మాలు అయిపోతే ఆత్మ నానాత్మ వచ్చేస్తుంది అది సరికాదు సో ఇప్పుడు ఇది ఎలాగంటే ఈ ప్రకాశంలో భాష్యం చదువుతున్నా ఇంకో ఇంకోడు ఇదే కాంతిలో ఏదో డిటెక్టివ్ నావల్స్ చదువుతాడు వాడేదో తప్పు పని చేస్తున్నాడు ఇది మంచి పని చేస్తున్నారని ఒకవేళ అనుకుంటే ఒక కల్చరల్ బేసిస్ మీద అలా అనుకున్నారనుకోండి ఈ మంచి ఆ కాంతికి ఆ చెడు ఆ కాంతికి ఏది వస్తుంది ఏది రాదు సాక్షిక ధర్మాలైనరావు కాబట్టి జ్ఞాన అజ్ఞానములు కూడా అంతఃకరణ ధర్మములే వివేక అవివేకములు అంతఃకరణ ధర్మములే ఆ విధంగా మన అనుభవంలో ఉందండి దీనికోసం మీకేమీ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ నోన్ టు ఎవ్రీబడీ వన్ కెన్ రియల్లీ అబ్జర్వ్ ఈ వివేకము అరే నిన్న నేను పొరబడ్డానండి అవివేకం చేతను అలా చేశానండి ఆ వివేకం ఇవాళ వచ్చిందండి అనే అనుభవం మీకు లేదు ఆ వివేకం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడొచ్చిందో అంతఃకరణంలో వచ్చింది అవివేకం ఎక్కడుంది अंतकोटी अंतकर्मे ज्ञा अज्ञा नूपस्य प्रत्यक्ष सतह द्रष्टृधर्मत्व आये चला अद्भुत स्टेट वूपम प्रत्यक्षमतू उ प्रत्यक्ष सतह अटे सतीसत्व इलाटी प्रत्यक्षे सती अंत यथमो రూపే ప్రత్యక్ష ప్రత్యక్ష అంటే అర్థం వైల్ దీస్ బీయింగ్ ఎవిడెంట్ వైల్ ద షేప్ ఈస్ బీయింగ్ పెర్సీవ్డ్ ఇట్ కెన్ నెవర్ బి దిబ్యూట్ ఆఫ్ ది పెర్సీవర్ ద్రష్ట యొక్క ధర్మము ఎన్నడు కజాలను ఇన్ఫ్యాక్ట్ వాట్ ఎవర్ ఈస్ పెర్సీవ్డ్ is not your property or your attribute the fact of perception eliminates the possibility of that being your attribute adi me attribute id mera lakarshi che vastarandi the fact that you are perceiving eliminates any such possibility of the unity between what is perceived and the perceiver an antaru kabati nu yeadi perceive chestunavo అది నీ ధర్మము కాదు ఎందువల్ల నువ్వు పెర్సీవ్ చేస్తున్నావు కనుక ఇంకా మళ్ళీ వేరే హేతు ఒకటి చెప్పాలంటే దానికి అదే హేతు దానికి కాబట్టి జ్ఞానము అజ్ఞానము అనగా వివేకము అవివేకము దే ఆర్ దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ బై యూ ఇన్ యువర్ ఓన్ అంతఃకరణం అండ్ హెన్స్ దే ఆర్ నాట్ ఇంట్రిన్సిక్ టు యూ యు ఆర్ అబౌ బోత్ జ్ఞానం అండ్ అజ్ఞానం ఆదిత్యవర్ణం తమస పరస్థాత్ అంటే అర్థం అదే తమసా పరస్థాత్ జ్ఞానము అజ్ఞానము ద్వంద్వాలు ఉండదు ఇట్స్ ఎ పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్ వస్తు బియా ద టూ తర్వాత అవిద్య స్వానుభవేన నిరూప్యతే అవిద్య అందరి చేతనో నిరూప్యతే అంటే తెలియబడుచున్నది ఎలా తెలియబడుతుందన్న అవిద్య అజ్ఞానము స్వానుభవైన చక్కటి అనుభవంగా అజ్ఞానము తెలియబడుతోంది ఆయన యాక్ట్ చేసి చూపిస్తున్నారు మూఢోహం అవివిక్తమ్మ విజ్ఞానమితి నేను మూర్ఖుణ్ణి నా నా యొక్క తెలివితేటల్లో ఆ వివేకం లేకుండా పోయింది అనే అనుభవం ఉందా నేను ఒక ఆయనతో చెప్పేవాడిని మీరు అనుకుంటున్నది తప్పండి అది సరికాదు పెద్ద ఆయన నేను రెస్పెక్ట్ వ్యక్తి నేను చెప్తూ ఉండి మీరు అలాగే పొరగొడుతున్నారు మీరు అనుకుంటున్నట్టు కాదండి ఏం చెప్తే ఆ పౌరావతలకి ఆ నువ్వేం చెప్పొచ్చావు అది కరెక్ట్ కాదు నీకు తెలియదు అని నన్ను త్రోసిపుచ్చివారు ఆ తర్వాత పదిహేను ఏళ్ళకో ఇరవై ఏళ్ళకో ఎరా నువ్వు అన్నదే నేను ఊర్ఖున్నైపోయాను అవివిత్తం విజ్ఞానం అక్కడ తెలివితేటలు లేకపోయాయి నేను తెలుసుకోలేకపోయాను అని ఇప్పుడు ఈ అజ్ఞానము ఆయనకు అనుభవానికి వచ్చిందా లేదా ఈ అజ్ఞానం అనుభవానికి వచ్చిందంటే ఆయన చేత నువ్వు అవుతుందా ఆయనే అవుతుందా ఆయన చేత దర్శింపబడేదే కాబట్టి అనుభవంలో ప్రత్యక్షంగా మనకి సాక్షి దృశ్యంగా భాషిస్తూ ఉంటే అది సాక్షి ధర్మం ఎందుకు అవుతుంది కాబట్టి జ్ఞాన అజ్ఞానములు కూడా ఆత్మధర్మములు కావు కల్పితములే అజ్ఞానము కల్పితమే అజ్ఞానాన్ని పోగొట్టే జ్ఞానము కల్పితమే దీని మీద ఒక కథ ఒకటి గుర్తుకొస్తుంది కానీ కథ చెప్పే టైం మళ్ళీ వచ్చే ఊరి నుంచి వచ్చి కదా కథ విద్యా వివేక అనుభూయతే ప్రతి మానవుడు కూడా విద్యా వి విద్య అంటే జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం చేత వివేకాన్ని అంటే ఎంతకుముందు కలవాపలకం చేసి కూర్చుంటాడు ఇప్పుడు వివేకం చేస్తాడు అది ప్రతి అనుభవంలో ఉంది అజ్ఞానం అనుభవంలో ఉంది విజ్ఞానం కూడా అనుభవంలో ఉంది అనుభవానికి వస్తూ ఉంటుంది కాబట్టి విజ్ఞానము కూడా ఆత్మధర్మము కాదు ఆత్మ చైతన్యము జ్ఞానము దాని ధర్మం కాదు అజ్ఞానము దాని ధర్మం కాదు కొంతమంది అనుకుంటారు జ్ఞానం దాని ధర్మం అనే కాదు జ్ఞానం కూడా దాని ధర్మం కాదు సత్యమనంతం బ్రహ్మాండ జ్ఞానం ఆ జ్ఞానం వేరు ఇప్పుడు నేను చెప్తున్న జ్ఞానం వేరు ఈ జ్ఞానం విశిష్ట జ్ఞానం ఇది నేను విశిష్ట అంటే బుద్ధి ఎందు ప్రకాశించేటువంటి జ్ఞానం గురించి మాట్లాడుతాం అది నిర్విశేష జ్ఞానం చైతన్య అది అది జ్ఞప్తి అది భావార్థం అబ్సల్యూట్ ది ఆర్ టాకింగ్ అబౌట్ ది పర్టికులర్స్ సో పర్టికులర్ జ్ఞానము పర్టికులర్ అజ్ఞానము ఘట జ్ఞానము ఘట అజ్ఞానము ఘట అజ్ఞానము ఘటం మీకు తెలియదండి ఆ సంగతి మీకు తెలిసింది కదా అంటే ఘట అజ్ఞానాన్ని ఆత్మ చైతన్యం ప్రకాశింపజేసింది తర్వాత ఘటం తెలిసిందండి ఒక ఆయన నన్ను అడిగాడు ఘటం అంటే ఏమిటండి అని కాకినాడలో నేనేమో ఘట మరసేపు ఉపన్యాసం కంఠం చెప్పి పుట్టింది ఉపన్యాసం చేశారు దిగాను నా దగ్గరకు వచ్చి స్వామికి వచ్చినాడు ఏమిటోటా చెప్పండి ఏమిటో ఘటం అంటే ఏమిటండి సో మరి ఘట అజ్ఞానం ఉందంటారా ఆయన దగ్గర ఉంది ఆ అజ్ఞానం ఆయనకి తెలియబట్టి అడిగాడు కదా కాబట్టి ఘట అ జ్ఞానము ఆత్మ చైతన్యంలో ప్రకాశించింది నేను చెప్పాను ఘటం అంటే కొండగా మాడు చెప్పో తెలియలే ఘట గత ఉన్నారు కుండదు అని చెప్పారు ఓ అలాగా అండి తెలిసింది లేని అన్నాడు ఇప్పుడు ఈ ఘట జ్ఞానం దేంట్లో ప్రకాశించింది ఆత్మ చైతన్యంలో ప్రకాశించింది ఉండ ఒకవేళ ఘట అజ్ఞానం ప్రకాశించలేదనుకోండి ఆయన వచ్చి అడుగుతాడా అక్కడ కాబట్టి అజ్ఞానము జ్ఞానము కూడా ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తాయి అజ్ఞానం ఓ టైంలో ఉంటుంది ఇంకో టైంలో పోతుంది జ్ఞానం ఓ టైంలో పుడుతుంది అజ్ఞానాన్ని నివృత్తి చేసే అది ఆత్మస్వరూపంలో విలీనమైపోతుంది కాబట్టి జ్ఞానము అజ్ఞానము కూడా దృశ్యములు దే ఆర్ ఎన్సిడెంటల్ సాపేక్షములు అండ్ హెన్స్ ఈ జ్ఞాన అజ్ఞానములు నాలెడ్జ్ ఇంటలెక్చువల్ అన్ఇంటలెక్చువల్ ఇవి రెండూ కూడా ఆత్మధర్మాలు కావు ఉపది ఉపదిశతి అన్యేభ్య ఆత్మనో విద్యాం బుద్ధ్వా వీడు ఒక ఆత్మజ్ఞానం ఉన్నాడండి వాడు ఏమో పాఠం చెప్పేస్తున్నాడు ఉపదిషతి పాఠం చెప్తున్నప్పుడు వాడు ఆ వివేకాన్ని దర్శించే పాఠం చెప్తాడా దర్శించకుండా పాఠం చెప్తాడా దర్శించే పాఠం చెప్తున్నాడు అంచేతను వాడి చేతి దర్శింపబడుతోంది కదా కనుక అది ఆత్మధర్మము కాదు తన్యే అవధారయంతి వీడు ఉపదేశం చేసినప్పుడు విన్నవాళ్ళు చక్కగా తెలుసుకుంటున్నారు తెలుసుకుంటున్నారా తెలుసుకుంటున్నారు మీకు తెలుస్తుందండి ఆ తెలుస్తుంది అంటే మీరు తెలుసుకుంటున్నారా ఆ తెలుసుకుంటున్నారు ఏమిటి తెలుసుకుంటున్నారు వివేకాన్ని తెలుసుకుంటున్నాము అంటే మీరు వివేకాన్ని తెలుసుకునే వాళ్ళు అవుతారు కానీ వివేకము మీ యొక్క స్వరూపంలో అంతర్భాగము కాదు ఎందుకని తెలుసుకుంటున్నారు మీ చేత తెలియబడేది మీరు ది ఫ్యాక్ట్ ఆఫ్ పర్సెప్షన్ ది ఫ్యాక్ట్ ఆఫ్ నోయింగ్ ప్రికూడ్స్ ది పాసిబిలిటీ ఆఫ్ దట్ బీయింగ్ యువర్ ఓన్ స్వరూపం ఇట్లీస్ దృశ్యం అంతే సో చెప్పేవాడు తెలుసుకుని చెప్తున్నాడు తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటున్నారు విని తెలుసుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా తెలియబడేటువంటి తెలియబడి అంతఃకరణములో దర్శింపబడేటువంటి ఏ విజ్ఞానము కలదో అది కూడా సాపేక్షికము అదేక్ష గలది అది కూడా ఇన్సిడెంటల్ అండ్ హెన్స్ ది పర్టికులర్ నాలెడ్జ్ ఆన్ ఇట్స్ కౌంటర్ పార్ట్ ది ఇగ్నరెన్స్ బోత్ ఆఫ్ రెండు కౌంటర్ పార్ట్స్ ఈ రెండు కూడా ఆత్మచైతన్యంలోనే ప్రకాశిస్తున్నాయి కనుక అవి చైతన్య ధర్మములు కావు తస్మాత్ నామరూపక్ష విద్యా విద్యే కాబట్టి విద్య అవిద్య అంటే జ్ఞానము అజ్ఞానము ఈ రెండింటినీ కూడా ఏ పక్షంలో వేసామంటే మేము నామరూప పక్షంలో వేశాము నామరూప పక్షంలో వేసామంటే అర్థం ఏంటో తెలుసు కాంగ్రెస్ పార్టీలో చేరడం అలా సంథింగ్ లైక్ దాట్ ఉడికేదో మాట వరుస కన్నాను డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ అంటే మిథ్యాపక్షంలో వేసేమని అర్థం నామరూప పక్షంలో వేసేమంటే మిథ్యాపక్షంలో వేసేమని అర్థం గోద్రాఖాండ్ని చేసిన వాళ్ళు ఎవరు యాంటీ నేషనల్స్ వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు సంథింగ్ లైక్ దాట్ సో మిథ్యాపక్షంలో పడేసిన తీసుకెళ్ళి నామరూపపక్షంలో వేసేసామంటే జ్ఞానాజ్ఞ శాస్త్రాన్ని కూడా మిథ్యాపక్షంలో వేసేస్తారు శాస్త్రం కూడా మిచ్చే మిథ్యగా ఉంటూ ఆ అజ్ఞానాన్ని తొలగించి తాను ఆత్మయందు విలీనం అయిపోతుంది దీని మీద అధ్యాస భాష్యంలో గోడంత విచారం ఉంది ఎనీవే నా మరుపేచ నా ఆత్మధర్మ అంటే మిథ్యాపక్షంలో వేసామంటే నిందించడం అధర్మపక్షంలో వేయలేదు మిథ్యాపక్షంలో వేశాం ధర్మాధర్మములు రెండు మిత్యాయి అన్యత్రధర్మాదన్యత్రాధర్మ అవి రెండు మిచ్చే కదా అదే కాంగ్రెస్ పార్టీ అన్నారు కాబట్టి మరోలా భ్రమపరద్దు అదే ఎగ్జాంపుల్ మోడర్న్ ఎగ్జాంపుల్ ఒకటిద్దామని అలా ఇచ్చాను సో నామరూపేచ ఆత్మధర్మం నామరూపములు ఆత్మ చైతన్యంలో ప్రకాశించేవే కాని ఆత్మధర్మములు ఎన్నటికీ కాదు నామరూపయోర్నిర్వహితరాత బ్రహ్మా అసలు బ్రహ్మ గురించి వేదం అలాగే శృతి అలాగే చెప్తోంది ఏమని నామరూపయోర్ నిర్వహిత అంటే నామరూపములకు ఉనికిని ప్రకాశాన్ని కలిగించేది నిర్వహించుట అంటే దానికి సత్తను స్ఫూర్తిని కలిగించుట నామరూపముల సత్తా అంటే బ్రహ్మ యొక్క సత్తయే నామరూపముల సత్తగా భాషిస్తుంది నెక్లెస్ కంటూ ఒక స్వతంత్రమైన సత్త ఉండదు బంగారము యొక్క సత్తయే నెక్లెస్ సత్తా అలాగే నామరూపములకు సత్తను స్ఫూర్తిని ఇచ్చేటువంటిది పరబ్రహ్మయే నామూప నిర్వహిత బ్రహ్మ తే అంతరాయత్ తద్బ్రహ్మ నామరూపములను నిర్వహిస్తోంది వాటికి సత్తాస్ఫూర్తులను ఇస్తోంది కాబట్టి అది నామరూపములతో ఒకటైపోతుందని అనుకున్నారు నామరూపముల వివిక్తంగా సాక్షి రూపంగా అంతరా వివిక్తం వాటికంటే వివిక్తంగా నిలిచి ఉండేది కనుక ్రహ్మా అంటే ఇది అనేక సార్లు చెప్తూ ఉంటాను ద గోల్డ్ ఇట్ సాచు ఇట్ శాచ్యురేట్స్ ఆర్ ఆర్ పెర్వేట్స్ ద నెక్లెస్ అండ్ ఎట్ ట్రాన్సెండ్స్ ద నెక్లెస్ పెర్వేడ్ అయినప్పుడే ట్రాన్సెండ్ అనే మాట వస్తుందండి ఇప్పుడు ఇది నెక్లెస్ అనుకోండి ఇది నెక్లెస్ ఈ వుడ్ వుడ్ ట్రాన్సెండ్స్ నెక్లెస్ అని చెప్పాలండి ఎందుకు చెప్పడం వుడ్ ఎలాగో ట్రాన్సెండ్ అవుతుంది వైఇ్ల్ విత్ అదే విధంగా నామరూపయోర్ నిర్వహితరా తద్బ్రహ్మ ఏదైతే నామరూపములకు సత్తాస్ఫూర్తులను ఇస్తూ వాటిని నిలబెడుతోందో అయినప్పటికీ ఏదైతే వాటి విలక్షణంగా అతీతంగా నిలిచి ఉన్నదో అది ఏ బ్రహ్మ అని చెప్పారు కాబట్టి నామరూప పక్షంలో వేసేసాం విజ్ఞాన కాబట్టి బ్రహ్మ యొక్క ధర్మములు శృత్యం తర్వాతని వేరే శృతి ఇది చాందోగ్యశతి తర్వాత తేచ పునః నామరూపే సవితరి యహోరాత్రే ఇవా కల్పితే ఈ జ్ఞానజ్ఞానముల గురించి చాలా చక్కటి దృష్టాంతం ఇచ్చాడు ఏమన్నా సూర్యుడు ఎందుకు వెళుతుంటుందా చీకటి ఉంటుందా రెండూ ఉండవు ఎందుకంటే వెలుతురు ఉంటుందని మీరు అనొద్దు వెలుతురని నేను అన్నానంటే ఏమన్నా వెలుతురు వస్తుంది అంటామే అంటే చీకటి పోయి వెలుతురు వస్తుంది చీకటికి అపోజిట్ అలా అది వెలుతురు అంటే నేను అనేది నిత్య ప్రకాశం గురించి నేను మాట్లాడటం లేదు రాత్రి అవగానే పోయి చీకటి పోయి వెలుతురు వచ్చిందన్నామే ది అపోజిట్ ఆఫ్ చీకటి అది తర్వాత పొగలు రాత్రి అండి సూర్యుడి మీదకి వెళ్ళారనుకోండి సూర్యుడి మీద పొగలుంటుందా రాత్రి ఉంటుందా అంటే ఏమైనా అర్థం ఉందా మాటకి పొగలు ఉండదు రాత్రి ఉండదు మరి పొగలు రాత్రి సూర్యుడు లేకుండా ఉన్నాయా లేదు కాబట్టి పొగలు రాత్రికి నిర్వహిత ఎవరు సూర్యుడు కానీ తేయదంతర ఆ రెండింటికి విలక్షణంగా నిలిచి ఉంటాడు సూర్యుడు సూర్యునియందు పొగలు రాత్రి కల్పింపబడతాయి అలాగే నామరూపములు కూడా పరబ్రహ్మ ఆ అఖండ సత్తయందు కల్పింపబడతాయి ది సేమ్ టైం ఆ అఖండ నామరూపముల యొక్క సంస్పర్శ అట దాని యొక్క ఎఫెక్ట్ ఉండదు నాట్ కంటామినేట్ ద బ్రహ్మన్ అంటే సూర్యుని ఎందు పొగలు రాత్రి పరమార్థంగా యథార్థంగా ఉండవు కల్పింపబడతాయి అదేవిధంగా అంటే మీరు నేల మీద నిలబడితే పొగలు రాత్రి ఉంటాయి భూ భూమండలం మీద ఉంటే పొగలు రాత్రి ఉంటాయి పైకో రెండు వందల మైల్లో ఐదు వందల మైల్లో వెళ్ళారనుకోండి పొగలు ఉండదు రాత్రి ఉండదు వైకేవాళ్ళు అక్కర్లేదు అంటార్క్టికా వెళ్తే ఉంటే పొగలు ఉంటుంది లేకపోతే రాత్రి ఉంటుంది అంటార్కిక్ సర్కిల్ అని ఒకటి ఉంటుంది ఆ సర్కిల్ దాటారంటే ఉంటే పొగలు లేకపోతే రాత్రి నేను ఈ మధ్యన ఆ సర్కిల్కి దరిదాపుల దాకా వెళ్ళొచ్చాను ఎలా ఆ సర్కిల్ దగ్గరికి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేశాను కుదరలేదు కుదలేదు కానీ సో సూర్యునికి పొగలు రాత్రి ఉండదు ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఏ పర్సన్ స్టాండింగ్ ఆన్ ది ఎర్త్ దర్ ఈస్ డే అండ్ నైట్ నాట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ సన్ అదేవిధంగా ఈగో సెంట్రిక్గా ఉన్నటువంటి పర్సన్కి ఈ అజ్ఞా వీడికి అజ్ఞాని గనుక జ్ఞానం ఉంది బట్ ఆత్మ చైతన్యంలో ఈ అజ్ఞానము ఈ జ్ఞానము ఆ అజ్ఞాని ఈ జ్ఞాని ఇవన్నీ ఈ స్టేటస్ని ఇవన్నీ ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తాయి ఆత్మ చైతన్యమునందు ఈ విభాగములేమి ఉండవు అది సూర్యుడు వంటిది ఆత్మచైతన్యం ఒక సూర్యుండు బొమ్మల పోతన్న ఒక సూర్యుం సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు మోలిక అని ఎట్సెట్రా సో ఆ విధంగా అభేదే ఏతమానందమయమాత్మానముక్రామతి కర్మకర్తృత్వానుపత్తిరి చే అయిపోయింది మొత్తం మీమాంసంత అయింది కానీ మళ్ళీ పూర్వపక్షి మొదటికి వచ్చాడు మొదటి స్క్వేర్ వన్ స్క్వేర్ వన్ ఏమిటంటే ఇదొక్క సందేహం మిగిలి ఉన్నది అదేమిటంటే జీవుడు ఈశ్వరుడు ఒకటే అన్నావు నువ్వు జీవేశ్వరుడు యొక్క అభేదాన్ని మనం అంగీకరిస్తే ఈ ఆనందమయమాత్మానం ఉపసంక్రామతి ఈ ఆనందమయ కోశాన్ని ఉపసంక్రమణము ఉపసంక్రమణము అంటే దీనిని విడిచి ముందుకి వెళ్ళిపోవటం ఆగేబడన దాన్ని ఉపసంక్రమణము అంటాం ఆ ఉపసంక్రమణం చేసేవాడు ఏవాడు సో అంటే పరబ్రహ్మయే భేదం ఉంటే చేసి భేదం ఉంటే జీవుడు ఈ ఆనందమయ కోశాన్ని వదిలిపెట్టి అటు పరమేశ్వరుల్లోకి వెళుతున్నాడు అనేది పరమేశ్వరుడి దగ్గరకు వెళుతున్నాడు అని భేదం ఉంటే కుదురుతుంది ఉపసంక్రమణం నువ్వు భేదం ఒప్పుకోవు ఈ జీవుడంటే బ్రహ్మేజీవుడు అంటావు బ్రహ్మజీవుడు అంటే బ్రహ్మ తన నుండి తాను దూరంగా జరిగి తన దగ్గరకు వెళ్తున్నాడు అని చెప్పినట్టయింది అంతే కదా కర్మకర్తృత్వ అనుపత్తి ఉందిగా కర్మకర్తృత్వం అని చెప్పాను కదా ది ఆబ్జెక్ట్ బికమింగ్ ది సబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ బికమింగ్ ది ఆబ్జెక్ట్ అది కుదరదు సవయవ ద్రవ్యంలో కుదురుతుంది కానీ నిరవ తత్వంలో కుదరదు ఇప్పుడు నేనున్నాను అనుకోండి నన్ను నేను పట్టుకున్నాను అని కుదురుతుంది ఆకాశం ఆకాశాన్ని పట్టుకుంది అని కుదరదు నన్ను నేను పట్టుకున్నాను అంటే ఇది ఫర్ ఎ సెకండ్ ఇది నేను కాదు దృశ్యం ఇది నేను ఇప్పుడు పట్టుకోవడం అయింది నన్ను నేను ఇంత అధ్యాసను బట్టి పట్టుకోవడం అయింది సవయవం కాబట్టి అధ్యాస కుదిరింది అధ్యాస అంటే సూపర్ ఇంపోజిషన్ కాబట్టి సో ఆ విధంగా నన్ను నేను ముట్టుకుంటున్నాను అంటే నన్ను నేను ముట్టుకుంటున్నాను అంటే ఈ దీని మీద మీరు మనస్సు కేంద్రీకరిస్తే ఇది సబ్జెక్టు ఇది ఆబ్జెక్టు ఆ మనస్సును షిఫ్ట్ చేశారనుకోండి దీని మీద కేంద్రీకరిస్తే ఇది సబ్జెక్టు ఇది ఆబ్జెక్టు రిలేటివ్ స్టేటస్ ఇట్స్ ఇట్ ఆస్ నథింగ్ టు రియాలిటీ పార్ట్ ఆఫ్ ఇట్ సో మచ్ ఆఫ్ సూర్ ఇంపోజిషన్ ఈజ్ దేర్ సో అనంతమైనటువంటి నిరవయవమైన ఆకాశానికి ప్రకాశానికి ఆత్మ చైతన్యానికి అలాగంటే కుదరవు కాబట్టి కర్మకర్తృత్వము అనే దోషం వచ్చేస్తుంది అని ఆ శంక ఒకటి అలాగే ఉండనే ఉంది ఇది చేత నా లేదు అది ఆ దోషం లేదు ఎందుకని విజ్ఞానమాతృత్వా సంక్రమణ క్కడ సంక్రమణము అంటే ఇక్కడి నుంచి అక్కడికి జరిగేయడని అది కాదు సంక్రమణం సంక్రమణం అంటే ఫస్ట్ ఫ్లోర్లో నుంచి సెకండ్ ఫ్లోర్లో ఇక్కడ ఇది పంచ ఇది అన్నమయ్య ఇది పంచకోశం ఇది నేను ప్రతిరోజు పంచకోశాల నుంచి వైకి వస్తూ ఉంటా మెట్లు బీంచు వస్తున్నా కదా వీరంటే లిఫ్ట్లో వచ్చేసారనుకోండి నేను మెట్లు బీజి వచ్చానంటే అన్నమయ్య కోశము అన్ని కోశాలు దగ్గర పెట్టి ఇక్కడికి సో అవి దగ్గర ఇదో పెద్ద పంచమయ కోశంలాగే ఉండదు సో అలాగంటే సంక్రమణం కాదండి ఫిజికల్ సంక్రమణం ఏం కాదుది సమ్యక క్రమతి క్రము పాదవిక్షేపే ఆ అడుగు మీద అడుగు అడుగు మీద అడుగు వెళ్ళిపోతున్నాడు మొదటి ఫ్లోర్ అయిపోయింది రెండో ఫ్లోర్ అలాంటిది కాదుది మరి ఇది ఎలాంటిదండి విజ్ఞానమాత్రం ఇప్పుడు ఒకడికి దెయ్యం పట్టింది నేను దెయ్యాన్ని వదిలించా అని ఒక భాష ఉన్నది ఇప్పుడు అక్కడ పట్టిన దెయ్యం అజ్ఞాన దెయ్యం ఉండదు వదిలించిన దెయ్యం అంటే విజ్ఞానము అంతే పట్టిన దెయ్యం అంటే అక్కడ అలాగొచ్చి పట్టేసిందని ఒకటి పట్టేసింది నేను వెళ్ళి ఈ చెయ్య ఈ చెయ్య ఆ దెయ్యాన్ని పట్టేసుకుని ఇలా ఫిజికల్గా విరిచేసి పోసేసాను అని కాదు దానికి అర్థం ఆ జ్ఞానం చేతనం దెయ్యం పట్టినట్టుగా వాడు భ్రాంతి పడ్డాడు నేను వెళ్ళి దెయ్యం లేదురా ఏం లేదురా నీ మనస్సే పెద్ద దెయ్యం నాయన మనస్సు ఏం చేస్తుందంటే ఓ దెయ్యాన్ని సృష్టించి ఆ దెయ్యానికి తాను భయపడిపోతూ ఉంటాను తాను సృష్టించిన దెయ్యానికి తాను భయపడుతుంది ఈ మనస్సు ఉన్నందుకు అంత స్టూపిడ్ అంత క్లవర్ ఇలాంటి అబ్జెక్టివ్స్ ఇంకో అరగదని వేయచ్చు దానికి అదే కానీ ఇంకోవట్లేదు తను సృష్టించిన దానికి తను భయపడకూడదు కదా ఇప్పుడు నేను ఓ బొమ్మ ఏదో కల్పించి మిమ్మల్ని భయపెడుతున్నాను అనుకోండి దాన్ని నేను భయపడకూడదు కదా కానీ మనస్సు అంత పని చేసేస్తుంది అంత స్టూపిడ్ అదే కానీ ఇంకోవట్లేదు ఇట్ క్రియేట్స్ అండ్ ఇట్ గివ్స్ రియాలిటీ టు వాట్ ఇట్ క్రియేట్స్ అండ్ దెన్ ఇట్ ఈస్ అఫ్రైడ్ ఆఫ్ వాట్ ఇట్ క్రియేట్స్ మైండ్ యూ షుడ్ బి వ్యారీ ఆఫ్ ది మైండ్ సో ఎనీవే సో కమింగ్ టి పాయింట్ ఇక్కడ ఫిజికల్ సంక్రమణం ఏం లేదు సూర్యుడు ఒక రాశిలోంచి మరో రాశిలో అలా ఫిజికల్ సంక్రమణం అనుకుంటారు కొంతమంది ధ్యానం చెప్తాను రా అంటారు ఏం ధ్యానం అండి పంచకోశ ధ్యానం ఓకే కూర్చోవు ఇప్పుడు నువ్వు ఫిజికల్ బాడీలో ఉన్నావు కదా ఫిజికల్ బాడీలోంచి లోపలికి జరుగు అని అలాగే ఫిజికల్గా జరగడం అన్నట్టుగా చెప్తే అది తప్పదు ఫిజికల్గా జరిగేది ఏం లేదు అక్కడ ఉన్నది విజ్ఞానమే అజ్ఞానంతో పట్టుకున్న అజ్ఞానం వల్ల పట్టుబడ్డాడు విజ్ఞానం వల్ల పైకి ఎదిగినాడు దాన్నే సంక్రమణమని శృతి ఒక పదాన్ని వాడింది అంతే విజ్ఞాన సంక్రమణ విజ్ఞానమాత్రం వాడు సంక్రమణం అంటే విజ్ఞానము అనగా వివేకము మాత్రమే నా జలూకావత్ సంక్రమణమిహా ఉపదిష్యతే జలూక అంటే తెలుగులో జలగాన మాట ఉంది అది జలూకా నుంచే వచ్చింది జలుక అంటే గడ్డి పురుగు అని అర్థం గడ్డి మీద పచ్చగడ్డి మీద ఈ చిన్న క్రాల క్రాలింగ్ క్రీచర్స్ ఉంటాయి క్రా క్రాల్ చేస్తూ ఉంటాయి అది ఏం చేస్తుందంటే ఆ జలుక ఆ పురుగు అది చాలా స్లైమీగా ఉంటుంది అది ఒక గడ్డిపోస మీద ఉంటుంది ఇలా వెళ్లాడుతూ ఇలా ఇలా వెళ్లాడుతూ ఉంటుంది ఓ గడ్డిపోస మీద ఇంకో గడ్డిపోస మీదకి మూతిని సారిస్తుంది సాగుతుంది ఆ పురుగు మూతిని సారించి ఆ గెడ్డిపోసను పట్టుకుంటుంది పట్టుకుని దాన్ని టెస్ట్ చేస్తుంది గట్టిగా ఉందా లేదా అది టెస్ట్ చేసినప్పుడు దానికి గట్టిగా దొరకలేదు అనుకోండి దాన్ని వదిలిపెట్టి ఇంకోటి పట్టుకుంటుంది ఇంకోటి పట్టుకుని అది గట్టిగా ఉంది నన్ను భరిస్తుంది అని దానికి నమ్మకం కుదిరినప్పుడు దానికి ఎన్ని తెలివితేటలు చూడండి భగవంతుకు దానికి అలా ఇచ్చారు దానికి నమ్మకం కుదిరినప్పుడు ఇంకొంచెం గట్టిగా పట్టుకుని వెనకాల గడ్డిపోచని వదిలిపెట్టేస్తుంది అప్పుడు ఈ గడ్డిపోసమేసి పక్క గడ్డిపోసమేదికి అది సంక్రమణం చేసింది అలాగంటది కాదు ఇది ఇది అది చెలువు కావాల్సిన సంక్రమణం కాదు ఇక్కడ విజ్ఞానం మాత్రమే తెలుసుకోవడం తప్ప ఇంకేమీ లేదు అని అంటున్నారు కి అంటే అలాంటి సంక్రమణం కదా మరి ఏమిటంటాం ఎలాంటి సంక్రమణం ఇది విజ్ఞానమాత్రం సంక్రమణ శృతేరర్థ సో సంక్రమణ వాక్యం శృతి అంటే వేదవాక్యం సో ఈ సంక్రమణ వాక్యానికి అర్థము విజ్ఞాన మాత్రమే అంతేగాని లెటరల్ సంక్రమణం కాదు ఇది ఇట్స్ ఎ ఫిగరేటివ్ సంక్రమణం విజ్ఞానం అంటే ఫిగరేటివ్ సంక్రమణం సో అంతకుముందు దెయ్యం పట్టులో ఉన్నాడు ఇప్పుడు దెయ్యం పట్టు నుంచి పైకి దిగాడు అంటే అది ఇట్స్ ఎ ఫిగరేటివ్ సంక్రమణం ఇట్స్ నాట్ ఎ లెటరల్ సంక్రమణం సో అన్నీ లెటరల్గా తీసేసుకుని మన వాళ్ళు చాలా పాడు చేసి పెట్టారు అన్నీ లెటరల్గా తీసేసుకోవడం ఎందుకంటే నిన్న మొన్నటిదాకా అదిగో సూర్యుడిని పావం ఇంగేసింది అది వచ్చి రొట్టె మొక్కనికి పిల్లబడుతున్నట్టుగా సూర్యుడిని పావు తినేస్తుంది అనే కథ అది ఆ కథ ఎక్కడ చెప్పారో అక్కడే చెప్పారు నిజంగా ఇలా అనుకోకుండా ఇదికే ఛాయాగ్రహం అని భాగవతంలోనూ అక్కడ ఆ ఛాయాగ్రహము ఇట్ ఇస్ ఓన్లీ నేడా ఎక్లిప్స్ నీడది అనేటువంటి ఆ వి కూడా పక్కన పెట్టేసి పాము పట్టుకున్నారు చూడండి ఆ పావు పట్టుకుంటే కమ్యూనిస్టులు ఎప్పుడు విమర్శించినా దీన్నే చెప్తారు ఇదిగో మన హిందూ ధర్మశాస్త్రాల్లో ఇలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మిగతా ఇస్లాము క్రిస్టియానిటీ బాగానే కనపడతాయి వాళ్ళకి దాంట్లో దోషాలు ఏమీ కనపడవు ఇక్కడే దోషం వాళ్ళకి కనపడి దోషం వాళ్ళు ఎప్పుడైనా పుస్తకాలు చూస్తే దోషం ఏమిటో మంచివిటో తెలియటానికి కాబట్టి వాళ్ళకి తెలుసున్న దోషం ఏమిటంటే ఇది దోషం ఏమిటంటే సూర్యుడిని పాము తినేసింది చంద్రుణ్ణి పా కప్ప కప్ప పాము ఏదో తినేసింది అని అలాగే లిటరల్గా తీసుకోకూడదు తినాం లిటరల్గా తీసుకుంటే చాలా ప్రమాదం ఉంది ఎందుకంటే అంతా ఎప్పుడో పొయిటిక్గా చెప్తుంది వేదం ఒక తాత్పర్యం ఉంటుంది వేదానికి ఓ వివక్ష ఒక ఇంటెంట్ ఒకటి ఉంటుంది అదంతా గాలి కుదిరి పెట్టేసి లిటరల్గా ఒక మాటలు పట్టుకోవడం అది పట్టుకుని బ్రైలాడుతూ ఉండటం ఎంత దురదృష్టం అంటే చాలా అన్ఫార్చునేట్ దత్తాత్రేయ మహర్షి మూడు అన్నట్టుగా ఉంటుంది మూడు అంటే ఎంత న్యూసెన్స్ ఉండదు ఎంత ఏమీ సందర్భంగా లేదు మూడు తలకాయలు అంటే సత్వరచస్తమో గుణాత్మకమైన ప్రకృతి ఆయన ఆయన అధీనంలో ఉన్నది అని దట్ కైండ్ ఆఫ్ ఎ థింక్ ఇటీవ సో అధ్యాతమే శంకర్లు అంటున్నారు ఇది ముఖ్య సంక్రమణం కాదు ముఖ్య సంక్రమణం అంటే మరొకటి అనుకున్నారు లెటరల్ సంక్రమణం అని అర్థం ముఖ్యార్థం పదానికి ముఖ్యార్థం లక్ష్యార్థం ఉంటాయి ముఖ్యార్థం అంటే లెటరల్ మీనింగ్ వర్డ్ టు వర్డ్ డిక్షనరీ మీనింగ్ లక్ష్యార్థం అంటే ఇంప్లాయిడ్ మీనింగ్ సో ఫిగరేటివ్ మీనింగ్ అంటే కూడా అటువంటిదే అది డిక్షనరీలో ఉండదు ఫిగరేటివ్ మీనింగ్ మీకు డిక్షనరీలో కనపడదు డిక్షనరీలో ఏముంటుందండి అదే సందర్భాన్ని బట్టి మీరు చూసుకోవాలి సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ సో ఇక్కడ ముఖ్యమైన అదే తర్వాత ముఖ్య సంక్రమణం కాదు ఇది లక్షణ సంక్రమణం అముఖ్య సంక్రమణం అంటే ఫిగరేటివ్ సంక్రమణం కేవలము విజ్ఞాన మాత్రమే తెలుసుకున్నప్పుడు ఆ బంధం నుంచి బయటపడ్డాడు తెలివి లేకపోవడం చేతను ఆ బంధంలో చిక్కుకున్నాడు అంతే అదే సంక్రమణం తెలుసుకోవడమే సంక్రమణము నన్ను ముఖ్యమైన సంక్రమణం శ్రూయతే ఉప సంక్రామతీతి ఇది చేత్ నా అంతే వాడంటాడు వాడు పూర్వపక్షులు ఉంటారే కొంచెం మూర్ఖులు ఉంటూ ఒకప్పుడు వాళ్ళని మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది కేర్ఫుల్గా వాడేందు దయజాతని హ్యాండిల్ చేయాలి లేకపోతే వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడమే పైన కరుణ అభివృద్ధికి వస్తాడేమో సో శంకర్లు పాపం ఓపిక్గా చెప్తున్నారు వాటంటాడు ఇది ముఖ్యమైన ఉపసంక్రమణమే అంటే పాము సూర్యుడిని మింగేయడం అంటే ఇది నిజంగా పాము మింగడమే ముఖ్యమైనది అంటే లెటరల్లే అని కొంతమంది వాదించే వాళ్ళు ఉంటారు ఈనాడు ఉంటారు మీరు మరోపుడు మరోపడు నేను ఒక ఆయన ఈ లెటరల్లీ మీన్స్ దట్ సో ముఖ్య ఉపసంక్రమణమేనండి అని పైగా దానికి ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందో తెలిసిన పావు మింగుతుందండి సూర్యుడిని అది ఏమిటండి అలాగే గలా నేను చూపిస్తాను రండి ఆయన పుస్తకం తీసి అహిహి సూర్యం అని వాక్యాన్ని చూపిస్తుంది చూడు అహిహి అంటే అర్థమైనటు చూడు జిష్ణుతీతి అశ్నాతి అంటే నువ్వు తినేది రోజు చేసి అశ్నాతి అశనము కాబట్టి ఇప్పుడు పావు మింగేడంటావా లేదంటావా ఏడు అలా మాట్లాడతావు అని ఆయన కోపడతాడు సో ఈ పూర్వపక్ష అల్లటివ్వ సో ముఖ్యమే ఉపసంక్రమణం ఈ ఉపసంక్రమణం ముఖ్యం కాదంటే లెటర్లు కాదంటే లెటర్లే కాబట్టి మంత్రం చూడు మంత్రాలు వచ్చిన నీకు ఏమనుంది మంత్రంలో ఉపసంక్రామతి అనుందా లేదా క్రా కింద అనుదాత్తంతో ఉంది మరి అంతే దట్స్ ఇట్ ఇది చే అని పూర్వపక్షం నా ముఖ్యమైన ఉపసంక్రమణం కాదు ఇది లెటర్ల ఉప కాదు అని పాపం అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎందుకంటే అన్నమయే అదర్శనాత్ అది సంగ్రహవాక్యం అది అన్నమయ కోశం దగ్గర ముఖ్య ఉపసంక్రమణము కుదరదు అసంభవం కాబట్టి అన్నమయ కోశం దగ్గర ఎలాగూ కుదరదు అది ముఖ్య ఉపసంక్రమణ అన్నమయ కోశాన్ని విడిచిపెట్టేస్తాడా వీడు ఈ దేహాన్ని వీడు ఆత్మజ్ఞానం తెలుసుకుని ఈ దేహాన్ని కింద పైకి ఎగి అలా గాల్లో కలిసిపోతాడా ఏమే ఇదే దేహంలో కొనసాగుతున్నాడు కదా కొనసా మరి అయితే ఉపసంక్రమణం ఏమిటి అంటే దేహాన్ని సాక్షిరూపంగా దర్శిస్తున్నాడు దేహముందు ఆత్మభావం లేదు అదే ఉపసంక్రమణము అంటే అది అది ఫిగరేటివ్ ఉపసంక్రమణమా ముఖ్య ఉపసంక్రమణమా ఫిగరేటివ్ అది వాడికి ఎగ్జాంపుల్ పక్క కరెక్ట్గా అర్థమవుతుంది కాబట్టి అన్నమయ కోశం దగ్గర ఎలాగైతే ఫిగరెటివో ఎల్స్ ఆల్సో ఇట్ ఈస్ ఫిగరేటివ్ అన్నమయే అదర్శనా కంటిన్యూ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవిష్యే శాంతిశాంతిశ్శాంతి హరి ఓంగురుభ్యో నమీ ఓం తత్సత్